సరవులు తెలియగ జనుగాక పరమార్థములో భంగము కలదా హరి హరి సంకల్పము విరసంభవున విశ్వమున సరవి ప్రపంచపు సకలమతంబులు వరుసనెంచ కొవలు మరికలవా ఇతడు పూర్ణుడట ఇతని విహారము వెతుగగవలన వేమరును కథగరచిన ఈ కన్ను లెదిటివే మతితోచీనిక మరుగులు కలవా అంతరాత్మయట ఆతని వేరే చింతించవలన సిలుగులను చెంతన ఇరువో శ్రీవెంకటేశుడు ఎంత తెలిసినా ఇతరము గలదా